విష్ణు ప్రభానికి వందనాలు రచరేషతల గొప్ప దేవానికి వందనాలు రాజ్యం ఇష్టప్రభ ప్రార్థనలను చూడండి ప్రభా రచ నీకే వందనాలు రోజ నీ వాక్యం చేత మాట్లాడండి ప్రభా ప్రతి గును బలపరిచి స్థిరపరిచి నా ప్రభానికి వంద రచ విష్ణుప్రభాల గీతలను అతి ఆత్రకారాలు జరిగించి సైతాంతురాత్మ చెయ్యాల చిత్ర శక్తిని కాల్చివేసి నా ప్రభానికి వంద రచ ప్రేరణ పాదంలో పెట్టుకునే చిన్న గుర్రె పిల్లలు సయ్యా మెల్లగా మెల్లగా నాకు నడుపు ఏ పిల్లల్ని ను సయ్యా మెల్ల మిల్లగా నడుపు ఏ ఏ సయా ఏ సైయా ఏ సైయా హుయా నగర పిల్ల మే సయూ రూ కలి సయూల మిను పంచావా సయా ఏ సైయా ఏ సైయ Hallelujah, hallelujah, hallelujah. Nvirah, smell gebruzed in this Kosciuk Todos. Harkuki becomes 对 by a Killamuniunter increased from şuraya Hadou prendre so many Hajus ulites for the兩個 Every year, On a Killamuni מדhufedava hadou. No, I can't do any enshore perchas No, I can't do any more than and after, Never have got laid in this position until the Enders. No, I can't do any more than just white as Quite even. సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా హుయా ఇన్నార్రె పిల్ల నేను ఏ సయ్యా సయ్యా చత్రువైన సా తాను ఎదురాను బిందు చేసి నాకు ఏ సయ్యా కత్రువైన సా విందు చేసినావు నాకు ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఎసయ్యా హలుయా హలుయా హయా చిన్న గుర్రె పిల్లన్నై ను సయ్యా మిల్ల మిల్లగా నడుపు ఒకడే నాకు కలుగు ఒకటే ఆశ నాకు కలుగు ఏ సయ్యా చక్కనైనా నీ చేరగా ఏసయ్యా ఏసయ్యా ఏసయ హిల్ ఏ సయ్యా మిల్ల మిల్లగా నడుపు సయ్యా అంటున్నా తను ఆ తాను నేతో శుద్ధి కు సై అంటూ నా తను ఆత్మ తేతో చేసి నౌనాకు సయ్యాస చిన్న గర్ర పిల్లను ఎసూ ఏ సైయాసైయాసైయ జ్యోతిర్మయూడా ప్రాణ ప్రియుడా స్తి మహిమలు నీకే జ్యోతిర్మయడా ప్రాణ ప్రియుడా స్తి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నాతిశయమో నీవే నందోనివే నారాదనానివే అతిశయమూ నీవే నందోనిదనానిే జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్తి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా నీ తోటలో ద్రాక్ష వల్లితో ననువటు కట్టి స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్ష వల్లితో ననువటు కట్టి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తు జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరీ నా రలోకపు తండ్రి నా మంచి నీకిష్టమైన పాత్రను చేయుగ నను విసికేయక పరివేశం చావా నీకిష్టమైన పాత్రను చీయు నను విసిరేయక సారైపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తు మహిమలు నీకే నా తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా తండ్రి కుమర పరిశుద్ధాత్ముడా త్రియక దేవా ఆది సముద్రుడా నిను నేనే మనీ ఆరాధించద్రియక దేవా ఆది సముద్రుడా నిను నేనేమని ఆరాధించేదా జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా స్థుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్థుతి మహిమలు నీకే స్థుతి మహిమలు నీకే ప్రెజరుడన్న ట్యాంక్ యూ అది ఎంత సత్యమైన ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ అది కుల్వగా ని ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా ఏ పరిస్థితిలోను ఏ షరతులు ఏ పరిస్థితిలోను ఈషరతులు లేక ప్రేమించే నన్ను వందనం ప్రభునకు ప్రేమించే నన్ను వందనం ప్రభునకు అది ఎంత సత్యమైన ప్రేమా దైవ ప్రేమ నిత్య ప్రేమ దైవ ప్రేమ నిత్య ప్రేమ నేను మరచినను ఆ ప్రేమను నేను వినచినను దేవుని నేను మరచినను ఆ ప్రేమను ను కనికరించు మారుదయమేప్పుడు నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు కనికరించు మారుదయమేప్పుడు నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు అది ఎంత సత్యమైన ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా తల్లినన్ను మరచినను ఈ లోకము ద్వేషించినను తల్లినన్ను మరచినను ఈ లోకే ను మంచి కాపరి నన్ను వెదకును నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు మంచి కాపరి నన్ను వెదకును నాకై పరితపించు ఎంతగానో నన్ను ప్రేమించు అది ఎంత సత్యమైన ప్రేమా దైవ ప్రేమ నిత్య ప్రేమ దైవ ప్రేమా నిత్య ప్రేమ అది కొల్వగాలేని ప్రేమా దైవ ప్రేమా సత్య ప్రేమా ఏ పరిస్థితిలోనూ షరతులు లేక ఏ పరిస్థితిలోనూ ఈ షరతులు లేక వందనం ప్రభునకు ప్రేమించే నన్ను వందనం ప్రభునకు అది ఎంత సత్యమైన ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా దైవ ప్రేమా నిత్య ప్రేమా అల్లు బ్రదర్ ప్రెజర్ అడు బ్రదర్యా సుప్రభున్ ఎల్లరూ స్ంచుడి వల్లభు నీ చే లను తిల్లకించి స్థుతించుడి బలమైనా పని చేయు బలవంతుని స్తీంచుడి ఎల్లరినీ స్వీకరించు ఏసుని స్థుతించుడీ రాజుల రాజిన యేసుజు భోజను లా నేలు हल्लेलुया हल्लेलुया देवनि स्तुतिंचुडी तांबुरा तोनु वीणा तोनु प्रभुवन स्तुतिंचुडी पापम नरतम तो थोड़ी चेना स्तुतिंचुडी मुरतनु తాళముతో భోగించి స్థుతించుడీ నిరంతరము మారాణి ఏసుని స్థుతించుడే రాజుల రాజైన యేసు రాజు భోజనులా నీలం Alleluia, Alleluia, Devu Nistutin Chudim. సూర్య చంద్రులారైలా దేవుని స్థుతీంచుడి హృదయమును వెలిగించిన యేసుని శృతించుడి ఆగ్నివాడగాలారా మీరు కాడతాను స్తీంచుడి హృదయమును ఛేదించి నాని స్ రాజుల రాజు రాజు పూజను లా నేలు హాలయా దేవుని స్నే సూర్యచంద్ర ఇలా దేవుని స్తీంచుడి హృదయమును వెలిగించిన యేసుని స్తీంచుడి అగ్నివాడగాలార మీరు కార్తను స్థుతించుడి హృదయమును ఛేదించిన నా నిస్తుతి చూడే యువకుల రావునిస్తుతి చుడీ జీవిత మున్ ప్రభు పనికై సమర్పించి స్డి పేదలరా పిబరా ను స్తీంచుడి ఆసులను ఏసునకై ఆర్పించి చుడి రాజుల రాజన యేసు రాజు భూజను లా నేల దేవుని స్తీంచుడి అగాధమైన జల్లములరా దేవునిస్తుతించుడి అలవలే సేవకులు లేచిస్తుతించుడి రా పూర్వ భక్ దేవని స్మరిస్తుతి చోడి రాజుల రాజ నేసు రాజు భూజనుల నేల హాలయాలు ఏసుని స్తి చుడియాబు ఎల్లరు స్తి చుడి వాళ్ళ బునీ నో ఫిలకించి స్తుతియించుడి బలమైనవనిచేయు బలవంతున్ స్తుతియించుడి ఎల్లరిని స్వీకరించు చుడి రాజుల రాజన ఏసుయా దేవునిస్తుతి చుడిసునిస్తుతి చుడియా ముల నేను అడుచిన వేల లోడా అంధకారము నేను అడుచిన కంటి పాప వాళ్ళ నన్ను కొను కంటి పాప ను కాక కాపాడును ప్రభువైన జీవితమంతా పాడును జడియను బెదరను నాసు నాతోనుండగా జడియను బెదరను నాయసు నుండగా మరణపులోయలలో నేనడిన వేళలలో మరణపులోయలలో నేనడిన వేళలలో నీ దోడ్డు కర్రాయు నీదంతము ఆదరించును నీ దోడ్డు కరాయు ీ దండము ధరించును నా గిన్ని పుర్లు చుల్లది యుద్ధాత్మతో నింపుము జడియను బెదరను నా యేసు నాతో నుండగా జడియను బెదరను నా నాతో నుండగా అలలాతో కొట్టబడినా నా నేనుండగా అలలాతో కొట్టబడినా నానావలు నేనుండగా ప్రభు ఏ సుకృప నన్ను విడువాత కాపాడు ప్రభు ఏ సుకృప నన్ను విడువాక కాపాడును అభయామిచ్చి నన్ను అదరికి చేర్చును జడియను బెదరను నాయసు నాతో నుండగా జడియను బెదరను నాయసు నాతో నుండగా పర్వతములు తొలగినను మెట్టలు తరినను పర్వతములు తొలగినను మెట్టలు తరినను నీ కృపనను విడువాదు నీ నిబంధన తొలగాడు నీ కృపలను విడువాదు ందున తొలగా నీ నీత్య సమాధానమే నన్ను నడువ చేయును నీ నీత్య సమాధానమే నన్ను నడవ చేయును జడియను బెదరను గాయేసు నాతోనుండగా జడియను బెదరను నాయేసు నాతో నుండగాడాకారములో నేనడిన వేళలలో గాడాకారములో నేనడిన వేళలలో కంటి పాపవలెన నుకాక కాపాడును కంటి పాపవలే నన్ను పాపవలెనూ కాపాడును ప్రభువైన జీవితమంతా పాడును జడియను బెదరను నాయసు నాతో నుండగా మేదరను మన మధ్యలో అతాన్యల్ బ్రదర్ మన వాక్యంలోకిస్తాడు అతన్య బ్రదర్ ప్రడు బ్రదర్ హలో ప్రైజరాడనా ప్రైజ్లాడనా ప్రార్థన చేస్తుంది స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ఆకాశ మహాకాశములు పట్టసాలని దేవుడు పరిశుద్ధుడ పరిశుద్ధ నామానికి స్థుతులు చెల్లిస్తూ నువ్వు ప్రేమించి ఇచ్చిన యొక్క ధన్యతను బట్టి కృతజ్ఞతలు అనిపిస్తూ వాక్యం ద్వారా మాట్లాడి ఆయన మా హృదయాలను తల్లి సార్లు ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తాయి యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్న తండ్రిగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి రెండో రాజుల గ్రంథము రెండో రాజుల గ్రంథము మనిషి అవిధేయత వల్ల కలిగే కరువు అనే విధానంలో మనం చూసుకుందాం రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం అప్పుడు ఎలిష ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వంట వచ్చిన ఎడల మీరు వెల్లువాని యుద్ధకు మిమ్మల్ని తీసుకొని పోదనని వారితో చెప్పి షోమ్రూను పట్టణమునకు వారిని నడిపించను అయితే ఎలిష ఈ సిరియా దేశపు మాటి మాటికి ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వచ్చేటప్పుడు మరి ప్రభక్తైన ఎలిసా గారికి వారు చేసే దాడి తెలుసుకొని వారిని అంధత్వంతో మొద్ది ఆ షోమలోనికి పట్టణములకు నడిపిస్తున్నట్టుగా మనము గమనిస్తుంటున్నాము అయితే షోమ్రోను పట్టణములకు వారిని నడిపించను వారు షోమ్రోలులోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూ వీరు చూచినట్లు వీరి కళ్ళను తిరుగుమని ప్రార్థన చేయగా దైవజనుడు మరి ఇతర దేశపు వారు వచ్చి మన దేశం మీద దాడి ఫోన్ కాల్ వచ్చింది బ్రదర్ కట్ చేసిన సోమ రోజు లోనికి నడిపించినప్పుడు యహోవా వీరు చూసినట్లు వీరి కళ్ళను ప్రార్థన చేసినప్పుడు వారు కళ్ళు తెరవబడట్లుగా చూస్తున్నాం యహోవా వీరి కళ్ళను తెరువ చేసిన గనక వారు తాము సోమరూలు సోమరూను మధ్య ఉన్నామని తెలుసుకునిది అంతటా ఇజ్రయేల్ రాజువారని వారిని నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలిషాను అడగగా అతడు నీవు వీరుని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చిరపట్టిన వారిని కొట్టుదువా వారికి భోజనం పెట్టి వారిని తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని యొద్కు వెళ్ళుదరని చెప్పారు అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమాను యుద్ధకు పోయిరి అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇజ్రాయేల్ దేశములోనికి వచ్చుట మానిపోయేను చాలా సంవత్సరాలు అయిన అన్నట్లుగా గమనిస్తాం ఎందుకంటే వారు అప్పటి నుండి సిరియనుల దండు వారు ఇజ్రాయేల్ దేశం మీదికి వచ్చుట మానిపోయాను తరువాత ఇరవై నాలుగో వర్షంలో తరువాత సిరియ రాజైన బెన్వాదాదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రుని మీద ముట్టడి వేసింది అయితే ఈ రాజు బెన్వాదాద అనే రాజు కొన్ని సంవత్సరాల తర్వాత అంటే అటు తరువాత సిరియా రాజైన బెనువాదాదు తన సైన్యం అంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోను పట్టణము సోమ్రోనుకు ముట్టడి వేసిన అప్పుడు షోమ్రోనులో గొప్ప కలిగి ఉండగా క్ష్యామం అంటే కరువుగా మరి మనం తెలుసుకోవాలి కరువు ఈ కరువు ఏ విధంగా ఉందంటే శ్యామము కలిగి ఉండగా గాడిది యొక్క తల ఎనభై రూపాయలకును అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలకు అమ్మబడు అమ్మబడిను వారు అంత కఠినముగా ముట్టి వేసి ఉండిరి అంటున్నాడు ఆ సిరియల్ల దండు ఆ పట్టణమును మొత్తము బూడిద బూడిద చేశానన్నట్టు అక్కడ కనీస మొక్క మొక్క ఏమన్నా ఆకు మొలవకుండా అంత విపరీతమేన దాడి చేసినట్లుగా గమనిస్తుంటున్నాం అయితే ఆ విధంగా అమ్మబడుతున్నాయని ఇక్కడ చెల్లివేస్తుంటున్నారు అయితే వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండరి అంతటా ఇజ్రాయేలు రాజు పట్టణకు ప్రాకారము మీద సంచారము చేయగా ఆ కరువు ఏ విధంగా ఉందో ఇక్కడ మనం గమనించాలి ఇజ్రాయలి రాజు పట్టనప్పు ప్రాకారం మీద సంచారము చేయి చేయగా ఒక స్త్రీ రాజును తోచి రాజువైన నా వెళ్ళినవాడా సహాయము చేయమని కేకలు వేయట విని ఆ రాజు వింటున్నాడు ఆమె కేకలు వేయట రాజు విని ఎహోవా నీకు సహాయము చేయనిది నేను ఎక్కడ నీకు సహాయము చేయదును అని ఆ స్త్రీతో చెప్తూ రాజు అయితే కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనాను ఇచ్చి సహాయము చేయ వల్లపడదని రాజు చెప్పిండట అమ్మా నేను ఏమి సహాయం చేయడానికి ఏమి లేదు ఏమి మిలగలేదు అంత ఘోరమైన ముట్టడి వేసిరు కానీ ఏమి దొరకదు మనకు దేవుడు సహాయం చేయందైతే నేను ఏం చేయలేనని అస్థిరంగా మాట్లాడుతున్నాడు రాజు వల్లపడదని చెప్పి నీ విచారమునకు కారణమేమని మాత్రం అడిగిందట రాజు మీ బాధకు కారణం ఏందమ్మా అని అడిగితే అది ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదాము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటేమి అంటున్నారు ఎంత కఠినమైంది కదా పిల్లలను కన్న పిల్లలను కూడా వండుకొని తిన్న కరువు రాజ్యము ఆ దినాల్లోనే ఉన్నది కానీ మరి ఈ దన ఈ దినాల్లో కూడా వస్తుందేమో చెప్పలేము అందుకని ఈ దృష్టాంతముగా దేవుడు మనకు పెట్టినట్టు కనిపిస్తూ ఉన్నది అయితే రేపు మనము నా బిడ్డను భక్షించుదాము అని చెప్పినప్పుడు మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి అయితే మరసటి మరసటి నాటి దినమందు నేను దాన్ని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తింది కానీ అది తన బిడ్డను దాచిపెట్టానని చెప్పాను ఎందుకంటే ఆ కరువులో కూడా ఆ తల్లి ప్రేమను అక్కడ కనపరుస్తోంది కానీ ఆ ఆకలి ఆ యొక్క కరువు కాటకం ఏంటంటే మనుషులను తృంగదీసి కాలి ఏముకలతో ఉన్నట్లుగా మనుషులు ఆహారం లేక అంత బాధకరమైన ముట్టడి వేసినట్లుగా అక్కడ మనం చూస్తామన్నట్టు అయితే ఆ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాడు రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇక ప్రాకారం మీద నడిచి పోసుండగా జనులు అతనిని తేర చూచినప్పుడు లోపల అతని ఇంట ఒంటి మీద గోనె పట్ట తర్వాత రాజు చాపాతు కుమారుడైన ఎలిషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచున్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయును గాక అని అయితే ఈ శ్రమ ఈ ఎలిషా ద్వారానే వచ్చింది అని ఈ రాజు ఆ కోపంతో ఆ విధంగా అతని తల ఉ ఈ రోజున అతని తల అతని మీద ఉంటే గొప్ప అహాయం అపాయము దేవుడు నాకు కలగజేయును గాక అంటున్నాడంట అయితే అయితే ఎలిష తన ఇంట కూర్చుండి ఉండగా పెద్దలు అతనితో కూడా కూర్చుండి ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపెను ఆ పంపబడినవాడు వాడు దగ్గరకు రాక అతడు ఆ పెద్దలను చూచి ఈ నరహంతకుని కుమారుడు నా తలను కొట్టివేయటకు ఒకరిని పంపి ఉన్నాడని మీకు తెలియదా అని ఎలిష ఆ పెద్దలతో అంటున్నట్లుగా ఇక గమనిస్తుంటున్నాం మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వాని వెలపలికి రోసి తలుపు మూసివేయడని వాని యజమానుని కళ్ళ వాని వెనుక వినబడును కదా అని వారితో చెప్పు ఆ దూత అతని యొక్కకు వచ్చాను అంతటా రాజు ఈ కీడు యహోవా వలనైనది నేను ఇక ఎందుకు యహోవా కొరకు కనిపెట్టి ఉండవలను అని రాజు అంటుండగా ఎలిస విన్నట్లుగా చూస్తున్నాం అప్పుడు ఎలిస రాజుతో ఇట్లా నేను ఎహోవా మాట సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమునందు రూపాయికొక ఒక మాణిక మాణిక సన్నని పిండియు రూపాయికొక రూపాయికి ఒకటికి రెండు మానికల యావాలను అమ్మబడను అని ఎలిష చెప్పినట్లుగా మనం చూస్తుంటున్నాం ఎందుకంటే ఇది యహోవ మాట రాజుతో చెప్తున్నాడు ఎలిష రాజుతో చెప్తున్నాడు యహో మాట ఆలకించింది యహోవ శిలవు సెలవి రేపు ఈ వీళ్ళకు సోమలోను దారము వద్ద సోమలోను రూపాయికి ఒకటికి ఒక మానిక సన్నని పిండియు రూపాయి రూపాయికొకటికి రెండు మానికల యావాలను అమ్మబడును అని అన్నప్పుడు అక్కడ కరువు కాటకము విజృంభిస్తున్నట్టుగా చూస్తున్నాం కానీ ఏ విధంగా అమ్మబడుతుంది అని రాజు చేతి మీద ఆనుకునే ఒక మంత్రి అందుకు అంటున్నాడు ఆయన అందుకు ఎవరి మీద రాజు ఆనుకుని ఉండెనో ఆ అధిపతి యహోవా ఆకాశము కిటికూలు తెరిచిన ఇలాగా జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యద అంటున్నాడు అయ్యా నువ్వి చెప్తున్నావు కదా రేపు ఈ వేళకు సన్నని పిండి ఆవాలు అమ్మబడును అంటున్నావే మరి ఇంత కరువు కాటకాలతో ప్రజలను ప్రజలు చంపుకొని వండుకొని ఈ రోజులలో ఈ సన్నని పిండి ఈ ఆవాలు ఎక్కడ నుంచి వస్తాయి ఆ దేవుడు ఆకాశపు కిటికీలు తెరచినను ఇది జరుగునా అని ఆ అధిపతి అడిగినప్పుడు కిటికీలు తెరిచినను అలాగ జరుగునా అని ఆ దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా అతడు మేము కన్నులారా దాని చూచదవే గాని దానిని తినకుందు అతనితో చెప్పాను ఎవరితో అమంత్యుడితో రాజు యువని చేతి మీదైతే అనుకుని ఆ రాజుతో చెప్తున్నట్లుగా ఇక్కడ చూస్తుంటున్నాం అయితే అప్పుడు పట్టణపు గుమ్మమున వద్ద నలుగురు పుష్టి ఉండగా వారు నొకరినొకరు చూచి మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను అని పది మంది పుష్టి ఇక్కడ అప్పుడు పట్టణపు గౌని నలుగురు నలుగురు పుష్టి ఉండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపో వరకు ఎందుకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలను పట్టణము లోపలికి పోవదాం అనుకుంటమా పట్టణం అందు క్షేమమున్నందున అచ్చట చచ్చిపోదుము ఇచ్చట ఊరొక కూర్చుండినను ఇచ్చటను చచ్చిపోదుము పదండి శిరేనుల దండుపేట లోపలికి పోవుదమని పోవుదము రెండని వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదాము మనలను చంపి చంపినా సత్తమని చెప్పుకునేది అయితే ఇక్కడ దేవుడు నలుగురు పుష్టి రోగులను వాడుకుంటున్నాడు ఎందుకంటే వారు ఇది ఏమైనా సరే ప్రాణం పోయినా సరే కానీ మనము ఈ పట్టణంలోకి పోతే అక్కడ కరువుతో చచ్చిపోతాము ఇక్కడ ఉంటే మా కూర్చొని ఇక్కడ చనిపోతాము కానీ సిరియానుల దండుపేటలోనికి పోయి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాము అని వారు వెళ్ళినట్లుగా చూస్తుంటున్నాం అయితే ఆ మనలను చంపిన తత్వమని చెప్పుకొని సంద చీకటి అందు సిరియానుల దండుపేటలోనికి పువలను లేచి శరీరుల దండు వెలుపడి భాగము యుద్ధకు రాగా అచ్చట ఎవరును కనబడకపోయిరి అయితే ఈ శరీరుల దండుకు దండు వారు అక్కడ ఎవరు కూడా కనబడలేదని ఇక్కడ రాయబడింది మరి ఎందుకంటే ఏ విధంగా గుంపులు గుంపులుగా ఉన్నవారు ఒక్క మనిషైనా అక్కడ కనబడకపోయిరి యహోవా ఆ రథముల భాగం యహోవా రథముల ధ్వని గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరను సిరి సిరియనుల దండుకు వినబడినట్లు చేయగా వారు మా మీదికి ఇజ్రాయేలు రాజు ఇత్తీయుల రాజునకు ఐగుప్తు ఐగుప్తుల రాజునకు పత్యమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదులనైన దండుపేటలో నున్న వాటిలోనైనను ఏమయ్యూ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకునుట రక్షించుకునుట చాలుననుకొని అంద చీకటి ఉన్నది అంద చీకటి ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయింది అయితే ఈ రాజులు భత్యమి భత్యము తీసుకొని ఈ రాజు ఈ దేశపు రాజు ఆ దేశపు రాజులు మన మీదికి వస్తున్నారని భయపడి ఉన్నది చంద చీకటి ఉన్నప్పుడే పేట విడిచి పారిపోయి ఉండిదని రాయబడింది కాబట్టి ఈ కుష్ఠిరోగులు దండుపేట వెలుపటి భాగమునద్దకు వచ్చి ఒక గుడారము గుడారమునది భోజనము పానములు చేసి అచ్చట వెండి అచ్చడ నుండి వెండి బంగారమును బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి గుడారమున జొచ్చి అచ్చడ నుండి సొమ్ము తీసుకొని దాచిపెట్టి వారు వారు మనము చేయనది మంచి పని కాదు నేటి దినము శుభము శుభవర్తమానము దినమని దినము మనము ఊరుకొననేలా పిల్లవారు వరకు మనము ఇచ్చట ఉండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము అంటున్నాడు అయితే వాళ్ళు వదిలేసిన సామాన్లు ఆ డేరాలలోకి వెళ్ళి ఆ గుడారంలోకి వెళ్ళి అన్నపానములు తిని బంగారము వెండి తీసుకొచ్చుకొని వారు దాచుకున్నట్లుగా చూస్తున్నాం అయితే మనము చేస్తున్న పని ఇది మంచి పని కాదు మనం ఇక్కడ ఉన్న ఎడల ఏదైనా అపాయము జరుగునేమో అని వారు తలంచుకుంటున్నారు అయితే రాజు ఇంటి వారితో ఈ సంగతి చెప్పుదాము అని వారు ఆలోచన చేస్తుంటున్నారు అయితే రండి అని చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి మేము సిరియనుల దండుపీటకు పోతిమి అతడ ఏ మనిషి కనబడలేదు మనిషి చప్పుడైనానూ లేదు కట్టబడిన గుర్రములునూ ఆ కట్టబడిన గాడిదలు ఉన్నవి కానీ గుడారము దగ్గర ఎవరునూ లేరని వారితో అనగా ఎవరు ద్వారపాలకులతోటి నలుగురు పుష్టి రోగులు అయ్యా మరి మేము ఎవరు లేరు అక్కడ మేము అన్నపానములు పుచ్చుకొని చూడగా అక్కడ ఎవరు లేరు కాబట్టి మరి మేము ఇవన్నీ తీసుకొచ్చున్నట్లుగా మేము దాపెట్టుకున్నట్లుగా అవన్నీ వారు చెప్తూ ఉంటున్నారు అయితే వాడు ద్వారపాలకుని పిలిచి వారు లోపల ఉన్న రాజు ఇంటి వారితో ఈ సమాచారము తెలియజెప్పగా రాజు రాత్రి అందు తన సేవకుని పిలిచి సిరియనులు తమకు చేసిన దానిని నేను మీకు చూపింతును మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది కనుక వారు పట్టణంలో నుండి బయటకు వచ్చిన ఎడల మనము వారిని సజీవులుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి ఉన్నారని వారితో అని నేను అని రాజ్ ఏమంటున్నాడంటే వేది లేదు వారు వెళ్ళిపోలేదు మనం ఆకులతో ఉన్నాం కాబట్టి మనం బయటకు వస్తే మనల్ని ప్రాణాలతో పట్టుకొని వారిని సజీవులుగా పట్టుకొని ఇక్కడ ప్రవేశించొచ్చు అన్నట్టుగా వాళ్ళు అదే ఉపాయం ఉన్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నాం అయితే మాట్లాడుతున్నారు రాజ్ అంటున్నాడు అయితే అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగా మనవి చేశాను ఇంతకు ముందు ఇజ్రాయేల్ వారితో బహుమంది మనుషులు లయమైపోయారు కదా ఇక ఐదుగురు లయమైపోవుట అభ్రమా అని నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలి ఉన్న రౌతులలో ఐదుగురిని తీసుకొని పొమ్మని ఆయన వారికి వారిని పంపి చూచదమని చెప్పాను వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యము వెనుక పొయి తూచిరండని రాజువారికి తెలవిచ్చి పంపగా పంపాను కాబట్టి వారు వారి వెనుక యోర్ధాను నది వరకు పోయి సిరియనుల సిరియనులు తొందరగా పోవచ్చు పోయినంత లెక్క పారవేసి వస్త్రములు పారవేసిన వస్త్రములను సామానులను చూసి ఆ దూతులు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా అయితే ఈ రాజుతో ఈ యొక్క వెళ్ళిన వారు మరి ఎవరు లేరు పోయినంత దూరం వాళ్ళ సామాన్లు వాళ్ళ వాళ్ళ వస్త్రాలు అవన్నీ పడేసుకుంటూ వెళ్ళిపోయారని రాజుతో చెప్తున్నాడు అయితే జనులు బయలుదేరి శరీరుల దండిపేటను దోచుకొని దోచుకునేది కాబట్టి ఎహోవా మాట చొప్పున అంటున్నాడు అప్పుడు తెలిసా ఇచ్చిన మాట విషయంలో అదే అంటున్నాడు ఏమనంటే జనలు బయలుదేరి శరీరుల దండుపేట దోచుకొని దోచుకోలేరు కాబట్టి ఎహోవా మాట చొప్పున రూపాయి ఒక మానికే సన్నని పిండియు రెండు మానికల ఆవాలను అమ్మబడను యువని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా అయితే రాజు చేతికుందున్న వ్యక్తి అయితే అప్పుడు ఆకాశపు కిటికీలు తెరిచినను ఇది జరుగునా అన్న మంత్రి యువని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలవబడుటకు నిర్ణయింపబడగా రాజు దైవజను ఎందుకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల తృప్తుడు చేత అతడు మరణమాయను అన్నట్లుగా రాసాం అందుకనే అది నువ్వు దాన్ని కన్నులారా చూచేదవే కానీ నువ్వు తినకుందు ఆ మాట ఆ యొక్క మంత్రితో చెప్పినప్పుడు ఇది ఇక్కడ నెరవేర్చబడినట్లుగా చూస్తున్నాం ఎందుకంటే రూపాయి మానిక సన్న పిండి యావాలు అమ్మబడినట్లుగా ఇక్కడ చూస్తున్నాం అయితే దేవుడు ఇచ్చిన మాట ఏ విధంగా ఒక ప్రవక్త ద్వారా నిలబెట్టుకున్నాడో ఆ విధంగా మరి ఈ కరువు దేవుని మాట వినకపోతేనే ఇది ఎవరికైనా మన జీవితాల్లో కూడా ప్రాప్తిస్తుంది అందుకని దేవుని విషయంలో ఎప్పుడైనాను సర్వశక్తి కలిగిన దేవుడు విశ్వాసం కలిగి మనము ఆయనను ఎప్పుడు వెంబడించాలి ఎందుకంటే ఈయన ఈ జనముల చేత త్రొక్కి త్రొక్కబడి మరణమైనట్లుగా చూస్తున్నాం అయితే మరియు రూపాయింట్ ఒకటింటికి రెండు మానికల యావాలు రూపాయింట్ ఒకటికి ఒక మానిక పిండియు రేపు ఈ వేళకు సోమురోను షోరోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నేరవేరెను ఆ అధిపతి యహోవా ఆకాశము ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనులతో చెప్పగా అతడు నీవు కన్నులారా సూచితవే గాని దానిని తినకుందు అని ఆ అధిపతితో చెప్పెను జనుల ద్వారమందు అతనికి అతన్ని త్రోకగా అతడు మరణమాయను గనక ఆ మాట ప్రకారము అతనికి సంభవించెను అయితే వాళ్ళు తేనెలు ప్రవహించు దేశము మీకిత్తును అని మొదటి నుంచి చెప్పుకుంటా చెప్పుకుంటా చెప్పుకుంటా చెప్పుకుంటా చెప్పుకుంటూ వస్తే కూడా లాస్ట్కి వస్తే ఎటువంటి కరువు వరకు వాళ్ళు అవిధేయులుగా ఉన్నారో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అందుకనే ద్వితీయోపదేశ కాండము అధ్యాయము ద్విత్యుపదేశండము పదకొండవ అధ్యాయము తొమ్మిదో వచనం నుంచి మనం దేని వాక్యం అనుకున్నాం యహోవా వారి వారి వారికిని వారి సంతానమునుకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు సేనలు ప్రవహించు దేశమున మీరు ఎవరు మీరు దీర్ఘాయుషు మంతులగునట్లు నగునట్లును నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలను మీరు స్వాధీన పరుచుకునబోవు దేశము మీరు బయలుదేరి వచ్చి వచ్చిన ఐగుప్తు దేశము వంటి దేశము ఐగుప్తు వంటిది కాదు అక్కడని అక్కడ నీవు విత్తనములు విత్తిర తోటకు నీళ్లు కట్టినట్లు నీ కాళ్ళతో నీ చేతులు నీ చేళ్లకు నీళ్లు కట్టితివి మీరు నది దాటి మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నటకు వెలుస్తున్న దేశము కొండలు లోయలు దేశము ఆ దేశము అది ఆకాశ వర్ష జలము త్రాగును అంటున్నాడు ఆకాశము నుండి వచ్చు వర్ష జలము అది నీ దేవుడైన ఎహోవా లక్ష్య పెట్టు దేశము నీ దేవుడైన ఎహోవా కన్నులు సంవత్సరాలు మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద వండును కాబట్టి వాళ్ళు ఏం చేయలేదంట కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞను మీరు జాగ్రత్తగా విననే మీ దేశమును మీ దేశమునకు వర్షము అనగా తులకరి వానను కడవరి వానను దాని కాలమున కురిపించేదని అందువలన నీవు నీ ధాన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను సమకూర్చుకుందువు అని అప్పటి వాగ్దానాలు మార్చి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి స్థుతించుమంటే ఆయనకు వ్యతిరేకంగా చేసిన కార్యాలను బట్టి ఈ దేశపు ముట్టడి వేయడం ఆ దేశపు ముట్టడి వేయడం పిల్లలు పిల్లలను కన్న పిల్లలను కూడా వండుకొని తిన్నట్లుగా కరువు ఇలా ప్రాప్తిస్తుందని మరి యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా మరి దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుడి బంధనాలు చెల్లిస్తుంటున్నాను ఎందుకంటే పాలు తేనెలు పొగించే దేశాన్ని ఆయన మనకిస్తున్నా కానీ మనము గ్రహించకుండా గుడ్డివారమై అది మనం చేసిన అవిధేయత మరి అలాంటి పరిస్థితిని మనము కొని తెచ్చుకున్నట్లుగా ఎందుకంటే మనము కాలి స్థుతులు స్తోత్రాలు ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మరి నిన్ను పొరుగువాని పొరుగు వారి ప్రేమించు మరి సన్మానించు అనే విధానాలు మొత్తం తన ఇష్టాన్ని మన ఇష్టానుసారంగా దేవుని స్థుతించకుండా ఏదో పెదవులతో ఆరాధిస్తే దేవునికి విష్ణుడై ఉండటం అసాధ్యమే కదా అందుకనే కోరి ఈ శ్రమను తెచ్చుకోవడానికి కారణమేది పాలలు తేనెలు ప్రవహించు దేశమని ఎప్పుడో వాగ్దానం చేసిన దేవుడు ఆయన మాట వినకపోతే అడుపులవి కల్పన కలిగి పెట్టిన పిల్లలనే వండుకునే స్థితికి దిగదారేరంటే ఇక మరి వారు ఎంత విధేయత కలిగి ఉన్నారో దేవునిలా ఆ పట్టణప్ప వారు మరి ఈ లోకంలో మనం మనం ఎట్లున్నామో మన ఇల్లు మన పిల్లలు మన సంసారం యువతులలో ఏమైనా మాకు అవసరం లేదు అనే విధానంలో క్రైస్తవ జీవితాలు నడుస్తున్నాయి ఎన్నో అవసరాలు ఎందుకంటే అది నేనైనా కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ శువార్త ప్రకటించకపోతే క్రైస్తవుడు కాడు ఎవరైనా కావచ్చు అది నేనైనా ఇంకొరైనా శువార్త ప్రకటించాలి ఇన్ను వారిని ప్రేమించాలి నీ ప్లూణాత్మతో నీ ఫ్లూన హృదయంతో దేవుని స్ఫుతించాలి గుడ్డి వారిని కుంటి ఇలాంటి వారికి సహాయం చేయాలి అండ్ చేస్తే దేవునికి చేసినట్టే అంటున్నాడు కాబట్టి యన గొప్ప దేవుడు కాబట్టి ఎలాంటి కరువు రాకుండా మనలను ఏమాత్రమైనా ఉంచు ఎందుకంటే కాళ్ళు చేతులు లేని వారు శువార్తను ప్రకటిస్తున్నారు మంట మంట మనకు మనకు ఆత్మ నడిపింపు మనకు మంట ఎందుకు ఉండదు ఆత్మను చల్లరుపుకున్నారా అది కావద్దు బ్రదర్ ఎవరైనా సిస్టర్ అయినా బ్రదర్ సువార్త చెప్పకపోతే సచ్చిన శివాలతో సమానమే మనమేవార్త చెప్పిన వాడే జీవం గలవాడు మరి దేవుడు దేవుంది కాక ప్రాంత చేసుకున్నారు స్తోత్రం ప్రభు పరిశుద్ధి మీ పరిశుద్ధి నామానికి స్థుతులు స్తోత్రాలను అయినా ప్రభావ వాక్యంధర మాట్లాడే మా జీవితాలను ప్రభు నా తండ్రి మీ నిమిత్తమై ప్రభు నీ మయమ నిమిత్తమై ఆయాన్ని యొక్క ప్రేమ సువార్తను ప్రకటించటకు కావాల్సిన ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభు నా తండ్రి మారం ఉంటే ప్రభు మేము ఒప్పుకుంటున్నాం నాయన చేసిన పాపాలు మా మా తల్లిదండ్రులు చేసిన ప్రతి పాపమును ప్రభు ఒప్పుకుంటున్నాం నాయన మా తలంపులు మా చూపు నడక ధర కంటి ప్రతి విషయంలో ఆయన ఎక్కడ తప్పిపోయామో పుట్టిన నాయన మమ్మల్ని కడుగు శుద్ధులుగా చేయండి ఆయన మీ పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి అనేకులకు మాదిరిగా మీ సాక్షులుగా ఉండిన ఆయన మేము మండి ఇతరులను మండించి ఆయన మీ పరలో రాజ్యానికి వారసులుగా ఆయన నీకు సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించి ఆయన మీ నామానికి మహిమఘనత తెచ్చుకున్నది ఒకవేళ పొరపాట్లు మాట్లాడితే మన్నించుక్రీస్తున్న ప్రార్థిస్తున్న తండ్రి గారు అన్నా స్వరాజన్న ప్రేరాం ప్రేరాంశాలు నాకు కొత్తగా ఇప్పుడు రాధికా సిస్టరు అమ్మ ఫోన్ చేసింది ఎవరో లక్కీ అని మూడు సంవత్సరాల బాబు ఆకలి తినడం లేదంట వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంట్లోకి రమ్మన్నా కానీ ఇంట్లోకి ఒకటే ఏడుపు బాగా వాళ్ళ అమ్మ వాళ్ళు అంతా బాగా కలవరపాటవుతున్నారు ఆ పిల్లాడు బాగా వికృతంగా ప్రవర్తిస్తున్నాడంట ఇప్పుడే రాధికా సిస్టర్ అమ్మ ఫోన్ చేసి ఇప్పుడు ప్రేరణ నడిస్తే అందరి చెప్పి దిల్లీ పని చెప్పింది ఇది ప్రార్థనాంశం మీరు చెప్పి చెప్పి అన్న ఓకేనా ఇంకేమున్నాయన్న నిన్నమ్మన్నా చెప్పాలే కదా ఇంకా వేరే ప్రార్థనాంశాలంటే ఒక్క నిమిషం నేను రాసుకున్నాను ఇక్కడ అవునన్నా ప్రార్థన అంశాలు వచ్చి వాసు అండ్ జోషి అనే వాళ్ళు కొలిగ్స్ అని చెప్పారు వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతున్నారంట వాళ్ళ గురించి ప్రార్థన చేయమని గ్రూప్ ఒక బ్రదర్ పెట్టాడు అలాగే రాజన్ గురించి కూడా ఆయన ఆల్కహాల్ మారాలా ఆయన కి మంచి ఆరోగ్యం ఉండాలా వింటో అతను ఫీవర్ తో బాధపడుతున్నాడు దేవుడు అతన్ని కూడా స్వస్థపరచాలా రాజనికి కొద్దిగా వాళ్ళ కుటుంబంలో జాబ్ లేకపోవడం వల్ల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట దేవుడు ఆయనకి మంచిగా జాబ్ అనుగ్రహించాలా అలాగే వాళ్ళ అంకులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా సేమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నాడు అలాగే కోటేశ్వరి సిస్టర్ కూడా చర్మ వ్యాధంతో బాధపడుతుంది ఒళ్ళు కాళ్ళన్నీ బాగా చేతులన్నీ ప్రాబ్లం అనమాట వాటన్నిటి నుంచి దేవుడు స్వస్థపరచాలా హిమ అనే సిస్టరు బ్రెయిన్ లో వాటర్ ఉందంట కాళ్ళు చేతులు దేవుడు ఆమెను కూడా స్వస్థపరచాలి జాన్సీ అనే పాప కూడా ఐదు నెలలు ఆమె కూడా నిమోనియాతో బాధపడుతుంది దేవుడు ఆమెను కూడా స్వస్థపరచాలి ఎలిసమ్మ సిస్టర్ అనే ఆమె కూడా కొంచెము హార్ట్ ఏదో ప్రాబ్లం ఉంది టెస్ట్ చేసుకోవాలా అని చెప్పి అన్నారంట దేవుడు ఆమెను కూడా స్వస్థపరచాలి ఇక రెగ్యులర్ గా చేసే అంశాలు ఏసు బ్రదర్ అని ఆయన కూడా ఐసీయూలో అడ్మిట్ అయ్యి ఉన్నాడు దేవుడు ఆయన స్వస్థపరచాలా శివసాయి గురించి అలాగే బెన్ను అని ఆయన పక్షవాతంతో బాధపడుతున్నాడు అలాగే రేణుకా సిస్టర్ కి మనోజ్ బ్రదర్ కి ఆ రూపాస్ బ్రదర్ కి దేవుని కృప వల్ల మంచి ఉద్యోగం వచ్చిందంట నిన్ననే జాయిన్ అయిందంట బ్రదర్ ఆ ఇక్కడే కోంపల్లిలో ఎక్కడ దేవుడు కృప వల్ల ఆయనకి మంచి ఉద్యోగం వచ్చింది అలాగే ఇక స్వరాజ్ అన్నకు కూడా మంచి ఉద్యోగం రావాలా ఇవే స్వరాజ్ అన్న ప్రార్థనాంశాలు సరే చేస్తున్నా పరిశుద్ధుడు అయిన తండ్రి కృప కనికరము గల జీవం కలిగిన తండ్రి జీవాధిపతి అయిన ప్రభు రక్షకుడ మా నీతికి ఆధారమగు తండ్రి ఇస్రాయేలీల దేవా మా విమోచకుడు అయిన ఎస్ వందనాలు స్తుతులు నాయన స్తోత్రములు ప్రభా ఇదిగో ప్రభా దేని గురించో చింతపడుకుడిగాని ప్రతిదీ ప్రార్థనా విజ్ఞాపనముల ద్వారా కృతజ్ఞతా తండ్రి మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అన్న ప్రభ కాబట్టి ప్రభా నాయన ఆ చిన్న బాలుడు ప్రభా నాయన తండ్రి నా ప్రభా నాయన ఆ బాలుడి గురించి మేము ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన తండ్రి నాయన లకీ అనే ఆ బాలుడి గురించి తను ప్రభా నాయనా తండ్రి ప్రతి అపవాది చేత పీడింపబడిన వారందరినీ మీరు స్వస్థపరిచినారు ప్రభా తండ్రి ఆ బాబును కూడా మీరు ముట్టండి తాకండి నాయనా ప్రభా ఆ బాబు చుట్టూ మీకు కంచివేయండి మీకు అగ్ని పెట్టండి ప్రతి చీకటి దురాత్మ అంధకార చీకటి శక్తులను నజరేయుడైన ఏసు క్రీస్తు నామంలో మీరు వాటిని గద్దించండి బంధించండి వాటి బంధకముల నుంచి ఆ బిడ్డకు స్వస్థత అనుగ్రహించండి మీరు పొందిన గాయాలలో ఉంది ప్రభా నాయన స్వస్థత ఆ గాయంలో ఉన్న స్వస్థత ప్రభా ఆ లక్కీ అనే బాబుకి ఏసు క్రీస్తు కలుగును గాక ఆ బిడ్డ మంచిగా తినాలా మంచిగా పడుకోవాలా ప్రభ తండ్రి మంచిగా ప్రభా ఆ బిడ్డ వయసునందు జ్ఞానమందు మనుషుల దయెందు ప్రభ మీ దయెందు ఆ బిడ్డ వర్ధిలు లాగిన కృప మీ కనికరము మీ సహాయము ఆ బిడ్డకు అనుగ్రహించండి నైనా మీ కరుణ వాత్సల్యత ప్రభ ఆ బిడ్డ పట్ల చూపించండి ప్రభ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో ప్రభ ఎవరు ఎలాంటి కలవరంకి భయానికి నైనా లోనవ్వకుండా ఆ కుటుంబాన్ని బలపరచండి విశ్వాసంలో స్థిరపరచండి నన్ను సంపూర్ణంగా నీ ఎందు నమ్మిక ఉంచి ఆధారపడే కుటుంబంగా ప్రభా ఆ కుటుంబాన్ని లేవనెత్తమని ఆ బాబును మీరు ముట్టి తాకి స్వస్థపరిచి మీ నామాన్ని తండ్రి మీ మైమపరచాల ఆ రీతిగా మీరు గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే గొప్ప దేవా తండ్రి ఇంకా ఎన్నో ప్రార్థనా అంశాలు ఉన్నాయి ప్రభా నాయన అలాగే ప్రభ ఎస్ఐ అలాగే ఎవరైతే వాసు జోషి అని ఉన్నారు ప్రభా వాళ్ళ అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రభా నాయన తండ్రి మీరేం ముట్టండి తాకండి స్వస్థపరచండి మీరు పొందిన గాయాలలో ఉన్న స్వస్థత వాళ్ళిద్దరికి ఏసుక్రీస్తు నామంలో కలుగుని దాకా ప్రభ సంపూర్ణంగా ప్రభ ఆ యొక్క మీ రక్షణ మార్గంలోకి నడిపించండి వాళ్ళ పాపాలు అతిక్రమంలో ఏమైనా దృష్టికి కనబడితే వాటి అన్నిటి క్షమించి సంపూర్ణంగా నాయన మీ వైపు ఆకర్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే రాజును వాళ్ళ తండ్రి ఎవరైతే రాజునున్నాడో ఆయన ఆల్కహాల్ మానాల ప్రభుణాయినా సంపూర్ణంగా తండ్రి ఆయన రక్షణ మార్గంలోకి రావాల ప్రభావాణ అయినా తండ్రి మీరే కృప చూపించండి ఆయనకున్న ప్రతి అనారోగ్యం నుంచి ప్రతి చీకటి శక్తుల నుంచి ప్రతి ఒక్క ఆల్కహార్ స్పిరిట్ నుంచి ప్రతి బంధకాల నుంచి ఆయన విడుదల ఏసుక్రీస్తు నామంలో తండ్రి ప్రకటిస్తున్నాం ప్రభావ సంపూర్ణంగా ఆయన మారు మనసు పొందిలాగిన మీ కృపా కనికరము సహాయం చూపించండి అలాగే వింటోకున్న యొక్క జ్వరాన్ని మీరు గద్దించండి ఆ రోజు పేతురాత కూడా జ్వరంతో బాధపడితే ఆయన మీరు ఎప్పుడైతే ఆ జ్వరాన్ని గద్దించినారో ప్రభావ ఆ జ్వరం తండ్రి ఆమెను విడిచి వెళ్ళింది ప్రభ మీ వాక్యము నమ్మదగినది విశ్వాసం కలిగినది ప్రభా ఆ యొక్క వాక్యాన్ని మేము ఉచ్చరిస్తున్నాం ఆ జ్వరం నుంచి స్వస్థత వింటో కూడా యేసుక్రీస్తు నామంలో కలుగును గాక ప్రభా అలాగే ప్రభా ఎవరైతే ప్రభా నాయన రాజానికి మంచి జాబ్ రావాలా ఫైనాన్షియల్ గా ప్రభ మీరే సహాయకులుగా ఉండండి ప్రభ మైనా మంచి ఉద్యోగం అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని తండ్రి సంపూర్ణంగా మీ యొక్క సర్వసత్యంలోకి నడిపించండి ఆ కుటుంబానికి ప్రతి అవసరలు అక్రతలు అన్ని మీ క్రీస్తు మహిమ ధైశ్వర్యంలో తీర్చి నామాన్ని మహిమపరచుకోండి ప్రభా నాయన అలాగే కోటేశ్వర సిస్టర్ ఏదైతే చర్మ వ్యాధుల సమస్యతో బాధపడుతుందో ఆ సిస్టర్ కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి మీరు పొందిన గాయాలలో ఉన్న స్వస్థత తండ్రి ఆ సిస్టర్ కూడా ఏసు క్రీస్తు కలుగును గాక ప్రభా సంపూర్ణంగా ఆ సిస్టర్ కూడా నాయన మీ రక్షణ మార్గంలోకి నడిపించండి ఆమె అతిక్రమములు పాపములు వాటి అన్నిటినీ ప్రభ నేను మేము ఆమె తరఫున ఒప్పుకుంటున్నాం ఆమెను క్షమించండి కనికరించండి మీ కృప వాత్సల్యత దయా దాక్షిణము ప్రభా ఆ సిస్టర్ చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాగే హిమబృందు సిస్టర్ యొక్క ఆ బ్రెయిన్ కూడా మీరు ముట్టండి ప్రభా అరికాలు మొదలుకొని తండ్రి నడిన వరకు ప్రభా ప్రతి అవయంకి ప్రభ నీ జీవం ప్రతి అవయంలో నీ రక్త ప్రోక్షణ ప్రతి అవయవం ప్రభ ఏసు క్రీస్తు నామంలో రిజిస్టారేషన్ అవును కాక ప్రాభ మీరు పొందిన గాలిలో ఉన్న స్వస్థత ప్రభ హేమబిందుకి యేసు క్రీస్తు నామంలో కలుగును ఆ సిస్టమ్ కూడా నైనా మీరు క్షమించండి కనికరించండి మీకు రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభ ఎవరైతే ఝాన్సీ అనే పాప ఐదు నెలల పాప ప్రభా నైనా నైనా బాధపడుతుంది ప్రభా తండ్రి నాయన అట్లాంటి బిడ్డలు ఎంతో మంది క్యాన్సర్ తోటి రకరకాల వ్యాధులతోటి ఎన్నో ప్రభానైనా చిల్డ్రన్ హోల్డే లో ఎంతో మంది రకరకాల వ్యాధులతో చిన్న బిడ్డలు బాధపడుతున్నారు ప్రభ వాళ్ళందరి పట్ల మీకు అనిక్రమ చూపించండి కృప చూపించండి ప్రభ నాయన ప్రతి ఒక్కరికి మీరు పొందిన గాయాల ద్వారానే స్వస్థత ప్రభ ఆ స్వస్థత ప్రభ ప్రతి బిడ్డకి నాయన నాయన ఝాన్సీకి ప్రతి బిడ్డకి ఏ సుక్రీస్తున్నామంలో కలుగును గాక ప్రభా రేపటి దినము ఆ బిడ్డలే గొప్ప సేవకులుగా సేవకురాలుగా నీ కొరకు వాడబడాల ప్రభా నీ రాజ్యవ్యాప్తిలో ప్రాభ అలా ఆ బిడ్డల యొక్క భవిష్యత్తుని మీరు జీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ఎల్లి సమస్య ఇష్టాన్ని కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి నాయన ఉన్న కలవరాన్ని ఆందోళన నాయన భయానికి ఆందోళనకు గురి ప్రతి పిరికితనం గల ఆత్మను ఏసుక్రీస్తు నామంలో తండ్రి మీరు గద్దించండి తండ్రి సంపూర్ణంగా నాయన ఆమెను కూడా మీరు ఆకర్షించుకోండి ప్రభా ఎవరైనా నువ్వు ఆకర్షించుకుంటేనే నీ వద్దకు వస్తారన్నావు కాబట్టి ప్రభ ఆమెను కూడా మీరు ఆకర్షించుకోండి ఆమెకున్న ప్రతి సమస్యల నుంచి మీరు విడిపించండి ఆయన మంచి ఆరోగ్యం మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్న ప్రభా అలాగే యేసు బ్రదర్ ని శివసాయి కృష్ణని బెన్ను బ్రదర్ ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ప్రభా నాయన ఎంతో మందిని మిమ్మల్ని ఆశ్రయించినారు ప్రభ ఆ రోజు మూగవారు చెవిటి వారు గుడ్డి వారు ఆయన పక్షవాయం రోగులు నాయన ప్రతి ఒక్కరిని త్రోసివేయకుండా ప్రతి ఒక్కరి పట్ల మీ కనికిరమును చూపించినారు మీ కృపను చూపించినారు వాళ్ళ యొక్క పరిస్థితుల నుంచి వాళ్ళకున్న వ్యాధుల నుంచి స్వస్థత మీరు అనుగ్రహించినారు ప్రభ ఈ బిడ్డల పట్ల కూడా మీ కనికిరము కృప వాత్సల్యత చూపించి మీరు పొందిన గాయాలలో ఉన్న స్వస్థత ప్రభ వీళ్ళందరికీ యసుక్రీస్తు నామంలో కలుగును గాక పాపము చేసిన వారిని దృష్టికి కనపడితే ప్రభా వాళ్ళ అతిక్రమములు పాపములు వాటన్నిటినీ ప్రభా తండ్రి మేము ఒప్పుకుంటున్నాం మీరు క్షమించి కణికరించి మీక యొక్క రక్షణ మార్గంలోకి ప్రభ వాళ్ళందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రభా నాయన స్వరాజానికి కూడా మంచి ఉద్యోగం మీరు అనుగ్రహించండి ప్రతి ఆటంకాలు తొలగించండి ప్రభా నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రభా నాయన ఆకాశాన్ని అంటేలాగుంటాయి ప్రభాయన నీ తలంపులు ఆలోచనలు మా పట్ల నీ ప్రణాళికలు ప్రభా అది మనుషులకు ఊహకు అందరి ఎత్తుగా ఉంటది ప్రభా అలా అన్న పట్ల మీరు కలిగిన ప్రతి ఆలోచనను ప్రతి తలంపులను ప్రతి చిత్తాన్ని ప్రభా మీరు నెరవేర్చుకోండి ప్రభా నైనా శ్రేష్టమైన మంచి ఉద్యోగం ప్రభా అన్నకు అనుగ్రహించండి ఇంటర్వ్యూలకు వెళ్ళే ప్రతి ఇంటర్వ్యూలో మీరు సన్నిధి మీ కృప తోడుగా ఉంచి ప్రతి ఇంటర్వ్యూకి నైనా సక్సెస్ అయ్యేలాగా మీ జ్ఞానం అనుగ్రహించి ప్రభా నైనా తోడుగా ఉండమని ప్రతి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ప్రభా మీ మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరమును తండ్రి తీర్చమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థనలో విజ్ఞాపనలో మేము వేడుకుంటున్నాం ప్రభా మా ప్రార్థన ఆలకించే దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా నీ బిడ్డలను ఎన్నడను విడవను ఎడబాయనని చెప్పిన దేవుడవు తండ్రి నీ బిడ్డలను ఆశ్రయం చేసుకుంటే నాయన అన్ని వేళలా కాపాడుటకు రక్షించుటకు వాళ్ళకున్న ప్రతి సమస్యల నుంచి విడిపించుటకు నువ్వు సమర్థుడమైన దేవుడవు తండ్రి కాబట్టి ప్రభ అన్న కూడా రీతిగా మీరే కనికరము కృప చూపించి సహాయకులుగా ఉండి మంచి ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ప్రభ అలాగే రేణుకా సిస్టర్ మనోజ్ బ్రదర్ కూడా మీరే మంచి ఉద్యోగం అనుగ్రహించి నాయన వాళ్ళకి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నాయన వాళ్ళు ఇంకా పరిచయలో వాడబడాలా నేను ఇంకా సంపూర్ణంగా నాయన వాక్యంలో బలపడి ప్రభ సకల జనులు ఎదుట నీ సువార్తని ధైర్యంగా ప్రకటించాల అలా బలమైన విశ్వాసము నాయన యొక్క నూతనమైన పరిశుధాత్మ నడిపింపు అభిషేకము నాయన మనోజ్ బ్రదర్ కి రేణుకా సిస్టర్ కి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా ఎవరైతే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ప్రతి ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభ మీ యొక్క వెలుగును తీసుకురండి అక్కడ ఎవరైతే చీకటిలో ఉన్నారో ప్రభ నాయన అపవాది చేత పీడింపబడి ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షణ మార్గంలోకి నడిపించండి మరీ ముఖ్యంగా ఆ జైల్లో ఉన్న నీ పట్ల మీ కనికరము మీ కృప చూపించి ఆయన వాళ్ళందరినీ నాయన విడిపించటకు మీరే సహాయకులుగా ఉండమని ఎక్కడైతే అడవిల్లో ట్రైబల్స్ లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభ వాళ్ళందరి పట్ల వాళ్ళకు కావాల్సిన ప్రతి సహాయము ప్రభ మీ క్రీస్తు మహిమ ఐశ్వర్యంలో ప్రతి ఒక్కరి పట్ల మీ కనికరము కృప చూపించి సహాయపడమని ఆ రోజు ఐదు రొట్టెలు రెండు చేపలు నైనా వాళ్ళు నీ ఎందు ఉన్నారు కాబట్టి ప్రభ నైనా వాళ్ళు మార్గంలో మూర్చిపోతారని వాళ్ళ పట్ల జాలి కలిగి ప్రభ నాయన నైనా వాళ్ళ అవసరతను ఎరిగి అక్కరిని ఎరిగి వాళ్ళు అడగక మునిపే ప్రభ మీరు వాళ్ళకి ఆహారం పంచినారు ప్రభ నీ బిడ్డల పట్ల నీ దయ నీ కరుణ నీ కృప వాత్సల్యత నువ్వు అలాంటి మనస్తత్వం కలిగిన దేవుడవు ప్రభ అలానే ప్రభా ఆ ఛత్తీస్గఢ్ లో ఎవరైతే అడవుల్లో ఉంటున్నా ప్రతి బిడ్డల పట్ల మీరే చూపించి ప్రభ వాళ్ళ ప్రతి అవసరతో అక్కరతలు అన్ని మీరు తీర్చమని ప్రార్థిస్తూ ప్రార్థించిన ప్రతి ప్రార్థన మేము పొంది ఉన్నామని మేము నమ్ముతున్నాం ప్రభ మా ప్రార్థనలు ప్రతిదీ నీ సన్నిధికి దూపం లాగా పరలోకంలో ప్రభ నాయన మీ పాత్రలతో నింపబడాలా అలా మేము ఎడతెగక ఆయన ప్రతి విషయం నందు నీకు విజ్ఞాపనం చేయలాగానే సహాయపడమని వాక్యం మీరు మాతో మాట్లాడినందుకు ఆ వాక్య ప్రకారంగా మా జీవితం లేకపోతే నన్ను క్షమించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి కోరుకుంటున్నాను తండ్రి పరిశుద్ధుడ ప్రేమగలు తండ్రి పరిశుద్ధుడ ప్రేమగలు తండ్రి ప్రభువ ఏసీ వేలాది వందనాలు నాయన స్థుతులు సూత్రములు నమస్కారములు తండ్రి ప్రభువ ఈ దినము మమ్మ సజీవ లెక్కలు ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువ వందనాలు వేసేయ మా పలుకులు మీరు ఆలకించండి ఆలకించండి ప్రభువ నా నిట్టూర్పులను వినండి దేవా నా విన దేవా నా తండ్రి నీ సహాయము కొరకు నీ పెట్టు మొరను ఆలకించండి ఆలకించండి నా ప్రాణమైన ఏసయ్య ప్రభు నేను నిన్ను విన్నపము చేస్తున్నాను తండ్రి నా పలుకులు మీరు ఆలకించండి నీకే నీకే కృప కొరకు నీ కృప కొరకు వేచి ఉన్నాము మా మార్గము సరళము చేయండి తండ్రి ఇంతవరకు వాక్యం ద్వారా మాట్లాడే శుభ్రా దివానిస్తున్నాం నా దివా ఎలిషాకు బయలుపరిచే దేవుడు ఏసప్రభ ఎలిషా ప్రభ మా తన ఏస ప్రభ ఈ లోకంతో వేరున్నారు మేం బి లోకంతో వేరున్న ఈ లోకంతో ఏం పని లేదు గొర్రెపిల్ల ఇక్కడ పోయింది మాకు దయచేయని ఆ వాక్యం అవదంలో ప్రభా మీరు భద్రపరిచి ఆ వాక్యం అంబరేయాలా ఇంకా మీద పరిణించాలా ఆ దివానికి ఛత్తీస్గఢ్ ని సేవకులు తాకని ఆదరించండి విశ్వాసంలో సొనిగకుండా విశ్వాసం ఒదిగించండి కావాలతో పతి ఇష్టంలో ప్రభా మీరు సహాయం కోట్ల విజయం కలగల ఆ ఏరియా అంతా ప్రభా నీ వాక్యం దగ్గర కద్దింపగల అనే ప్రభా సరసత్వంలో అపోసల బోధన బది కుటుంబం జ్ఞాపకం చేసుకోండి నా దీవానికి శృతం చేసాం మన తన చేసుప్రభ ఎవరు న్యూమోనియా ఉంది ఎంత మంది ప్రే చేసిండో వాళ్ళ జీవితంలో వెలుగు పొగాల్చి ఆ చీకటి తిరిగి వచ్చి చీకటి శాస్త్రం చెప్పాలా రూపకు ఉద్యమం ఇచ్చిన పొందాలే సుప్రభ నాది ఉద్యమంలో తలగ పెట్టండి బలంగా వాడుకోండి నా దీవానికి శృతం మన సురాజిరం ఉంటాను తాకండి ఎంతో ఇంటర్వ్యూ ఇస్తుండే సుప్రభ నీ చిత్రమే ముందు అది గొప్పగా ఉంటే మీరే దయచని ఆ డ్యూటీ దయచని ఇంకా ఆత్మతో బలం మీ చేత బలమైన సార్లు వాడుకోండి శిస్త విఫలంగా వాడుకోండి ఎంతో కేటుంబం ఉన్నారు అందరు చిన్న పిల్లల్ని పెద్ద పిల్లలు నీ సేవలు వాడబడారా అదే వాళ్ళ ప్రతి కుటుంబం యోష కుటుంబంగా ఉండాలా సుప్రభ అలా నా దీవానితో నా ఇంటి వారు ఎవరిని సేవించను అలా సత్ప్రజ్ఞంగా ఉండాలా వాడబడారా ఈ వాక్యం దీవించి ఆశీర్వాద జీవించి నేను అమటం తాకండి ఆ పూర్తిగా నొప్పి హీలింగ్ చేసి ఆత్మ చేరగండి ప్రతి ఆత్మ ఆత్మ జీవం శరీరం స్వస్థపరిచి బలవంతంగా మార్చి నర్పించి నా దేవ ఇంతవరకు రాత్రి వాడుకున్న తిరిగి ప్రభా ఈ రాత్రి మేము పడుకోవడం పరిలో కళలు తెచ్చని మంచి నిద్ర తెచ్చని దృశ్య పాత్ర తిరిగి మనం సాక్ష్యం వింటమని నమ్మి నీకే కుతాకలు చేస్తున్నాం ఏసుకృష్ణ స్వామి మన ప్రభు ఏ ప్రభు కృప మనందరికీ అలాని కేపెం కుటుంబంకు ఎంతమంది ఉన్నారో మా కుటుంబంకు దేవుని కృప సదాకాలం తోడు మెయిన్ బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ అందరికి ప్రైజ్ లాడ్ బ్రదర్ సిస్టర్ బ్రదర్స్ అన్నా అన్న ప్రైజ్ లాడ్ అందరికి ప్రైజ్ లాడ్ సిస్టర్స్